దేవుని నామంలో అందరికి ఆ దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఈ ఆరోగ్యంలో కూడిచిన మీ అందరికి శుభాభి వందండి వైసనామంలో కూడి ఉన్న అందరికి సమాధానం కలిగిగాక మరి దినమంతి దేవుడి తల్లి కృకుండా మన అందరిని బద్రపరిచి కాపాడి సాయంకాలం దేవుని స్థుతించేట ఆయన సోరం ఇంట సమయాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగిందిక ఎంతో మంచి సమయము ఎంతో మంచి అవకాశం మనకు దేవుడు ఎంతో ధన్యత మనకు దీన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోవద్దు కాబట్టి దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాము కాబట్టి మరి మీటింగ్ మనము దేవుని నామంలో స్టార్ట్ చేస్తున్నాము మరి మనకి స్టార్టింగ్ ప్రార్థన చేసేవారు నతనల్ బ్రదర్ గారు స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు పేసరా బ్రదర్ మీరు ప్రార్థించండి సిస్టర్ వందనాలు అందరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా కరుణమైడ కృపా మైడ మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన నీవే మాకు రాజువు రక్షకుడవు కాపరివి విమాని ఎల్వండి ప్రభువ కాచి కాపాడి మీ కృప్రభ్ర పరిశుణేవ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి సాయంకాల సమయంలో నైనా మీరు ఇచ్చిన యొక్క దండతను బట్టి నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి అయినా కుడి వచ్చిన మా అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా మహిమ ఘనత మీకే చెల్లిస్తుంటున్నాను ఆయన ప్రభువ మరి ఈ ఆరాధనలో పాల్గొనకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం ప్రభువా మా ప్రార్థనలకు జవాబు దయచేయండి తండ్రి ఆయన పాట ద్వారా మహిమ పొందండి వాక్యం ద్వారా మాట్లాడండి మా హృదయాలను మేము సరిచేసుకోవాలి ప్రభు అంత్య దినంలో ఉంటున్నాం తండ్రి అపాయ కారిన కాలంలో వస్తున్నాయి అన్న అవును ప్రభు వచ్చినాయి తండ్రి అయినా రాజ్యాల మీకు రాజ్యాలు నా తండ్రి జనం మీకు జనం లేస్తూ ఉంటున్నారు ప్రభు పెద్దాలు భూకంపాలు జరుగుతూ ఉన్నాయి ఇవి సూచనలు ప్రభు మేము ఇకనైనా మేలు తండ్రి అయినా మేము దూరంగా ఉంటాం అయినా మీకు వారసులుగా మేము ఉంటాం ప్రభు మీ పరలోక రాజ్యానికి మేము ఏమాత్రం అర్హులం కాకుండా ఉంటాం ప్రభు అందుబట్టి ప్రభు మీరే మమ్మల్ని సరిచేయమని మమ్మల్ని సరి చేసుకుంటే ఒక నా తండ్రి వాక్యంధర మాతో మాట్లాడమని మీ నామానికి మహిమతో ప్రభావాలు చెల్లిస్తూ సిద్ధపాటు కలిగి ప్రభావం మీ నామానికి మైమర్చి బిడ్డలుగా సహాయం అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికి వందనాలు నా సుజాత పాట పాడతాను పాట పడింది ప్రభున్ మహిమ పరుస్తూ ఒక చిన్న పాట పాడుకున్నాము ఏ సయ్యా నీవే నాకనీ వేరే వరు నాకులేరని ఏ నీవే నాకనీ వేరేవరు నాకు లేరని ఆ నాశలువేళకునియనా ఆ నాశలు తిరవే కృప వేంబడి కృపను పొందు కృపలో జయ గీత మేచ కృప వృప గీతూ కృపలో జయ గీత మే పాడు ఏనా కని వేరు వరుణాకలే ఉన్నత ఉపదేశ మందునా సత్వ ఉన్నత ఉపదేష మందునా సత్వ కంచె గల తోటలో నన్ను స్థిర పరచినందునా కంచె గల నన్ను స్థిర పరచినందునా కృప కృపను పొందుచు కృపలో జయ పాడుచు కృప వింబడి కృప ను జయ కృప లో జయ గీత మే పడూ ఏ సయ్యా నిర వరు సృష్టికర్తవు నీవేననీ దైవిక స్వస్థత నీలోననీ సృష్టికర్తవు నీవే అని దైవిక స్వస్థతనీలోనని నాజనులో ఇక ఎన్నడూ ఊ సిగ్గుపడరంటివే నా జనులో ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయగీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు ఏ సయ్యా నీ వేనాకనీ వేరే వరుణా కులేరని వే నోళ్ళ కొనియాడినా ఆ నా ప్రేస్ దాడ్స్టర్ ప్రేజ్ మంచి చక్కని పాట పాడినారు దేవాలి మన మధ్యలో ఉన్న పరశుధ బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు ప్రైతులక్క నా వాయిస్ వినిపిస్తుంది కదా అక్క క్లియర్ గా మన ప్రభువును రక్షకుడినటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరువచ్చిన మీ అందరికి వననాలు శుభములు మనం వాక్యం ధ్యానించక పూర్వము చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన మీ నామనిక స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఇంకటి చిన్న కాలం అంతా ఈ ఉచితమైన కృపతో నీకు అపారమైనటువంటి ప్రేమ కనిక్రమలతో మీ వాత్సల్యంతో ప్రభు మమ్మల్ని ఇంతవరకును కాచి కాపాడినందుకై స్తోత్రాలు సజీవులుగా ఉంచినందుకై స్తోత్రాలు తండ్రి ఈ యొక్క సాయంత్రకల సమయంలో నీ సన్నిధిలో చేరి నేను స్థుతించటకు నేను ఆరాధించటకు నా ప్రభువ నీ స్వరం వినడానికి మీకు మరుపెట్టుకోవడానికి నేనే రీతిగా సహవాసం కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ప్రభు శ్రేష్టమైన అవకాశానికై ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు తండ్రి మీరు సహాయపడుతూ వందనాలు పాటల ద్వారా మిమ్మల్ని మహింపర్చిన ప్రభు ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుంటుండగా సహాయపడండి కృపను అనుగ్రహించండి నా తండ్రినైనా మీరు మాతో మాట్లాడండి నా ప్రభావీగా తండ్రినైనా మీకు విధే ఇలమై నా తండ్రినైనా మేము జీవించాలి తండ్రి నీ లేఖనం ద్వారా మాకు తెలియజేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ తండ్రి నీ పక్షంగా నిలబడనని మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ సిల్లు చోట్ను మీ ఆత్మతో నింపండి ఆ నోటిని ప్రభావ మీ బోరగా వాడుకొని మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ వచ్చిన మేము బిడ్డలందరి ఒకటి వందనాలు తండ్రి ఇంకా రావాల్సిన వారిని కూడా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఇక్కడ మేము గడిపే సమయం మేలుకరంగా ఆశ్రదకరంగా ప్రార్థిస్తాను తండ్రి నా సమస్య ప్రవర్తన అంతటి ఎందుకు అధికారాన్ని ఒప్పుకుంటున్నాను నా సౌబుద్ధిని తొలగించండి నా సొంత ఆలోచనలు తొలగించండి మీ ఆత్మతో నింపి ఆయన మీరే మాట్లాడి మీరే మా ఇంపందమని పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ దేవుని వాక్యం కొరకై తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచనం నుంచి మనం ధ్యానించుకుంటాం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం ధ్యానిస్తే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు ఏంటివి అని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యము యోగ్యమై ఉన్నదియుగ్యమై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగిన యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయుందు కనబరుచినట్లు నేను కనికరింపబడి ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు పౌలు భక్తుడు గురించి మనందరికీ తెలుసు ఆయన ఒకప్పుడు హింసకుడు దూషకుడు నుండి అతని యొక్క జీవిత ఉద్దేశమే యేసు ప్రభు యొక్క శిష్యులను హింసించడము చంపడం అదే అతనికి ప్రాణాధారమైన దేవుని వాక్యంలో మనం చూస్తాం అటువంటి వ్యక్తి ఆయన ఆ వ్యక్తి రాస్తున్నటువంటి మాటలు తన శిష్యుడికి ఏమని రాస్తున్నాడు అనంటే పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది యు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అని చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు ఏసుప్రభు రక్తమే మన పాపములన్నింటినీ కడుగుతుంది ప్రభు రక్తమే మన పాపములను మనల్ని విమోచిస్తుంది మనల్ని నిత్ మనకు అనుగ్రహిస్తుంది మనల్ని పరలోకానికి చేరుస్తుంది అని వాక్యం ఏదైతే ఉందో అది నమ్మదగినది యేసుక్రీస్తు ప్రభు ఈ వచ్చింది కేవలం పాపుల్ని రక్షించడానికే అని ఆయన చెబుతూ ఆయన ఒక మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటి ఆ మాట అంటే అట్టి వారిలో నేను ప్రధానుడను ఎట్టి వారిలో ఆయన ప్రధానుడు అని చెబుతున్నాడు అనంటే పాపులలో నేను ప్రధానుడను అని చెబుతున్నాడు పాపులలో నేను ప్రధానుడను అని ఎవరు చెబుతున్నారు అనంటే పౌరు భక్తుడు చెబుతున్నాడు దేవుని చేతిలో బలముగా వాడబడుతున్నటువంటి గొప్ప సేవ చేస్తున్నటువంటి ఎంతగానో తను తాను తగ్గించుకొని రిక్తునిగా బతుకుతున్నటువంటి దేవుని పరిచయం నిమిత్తము సువార్త నిమిత్తము ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎవరిన్ని దూషించినా అవమానించినా సహిస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అట్టి వారిలో నేను ప్రధానుడను ఎవరిలో ప్రధాని పాపులలో ప్రధాని అంటే పౌరు భక్తులు తను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు అంటే పాపులందరిలో నేనే ప్రధానుడను పాపులందరిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికైతే ఇస్తారు ఎవరికైనా ఇస్తే పాపులు ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు ఉంటే అందులో అది నాకే ఫస్ట్ ర్యాంకు నాకే అని చెబు చెబుతున్నాడు చూడండి ప్రధాని అంటే అందరికంటే ఉన్నతమైన వ్యక్తి అన్నట్టు ఈ లోకంలో మనం చూస్తాం ఎమ్మెల్యేలు సీఎం ఎంపీలు ఎంతో మనం చూస్తుంటాం అధికారుల్లో వీళ్ళందరిలో కల్లా అధికారం ఎవరికి ఉంటుంది అని అంటే ప్రధాన ఉంటుంది హయ్యెస్ట్ మంత్రి అలాగే ఈయన కూడా చెబుతున్నాడు ప్రధానుడు నేను పాపుల్లో పాపులలో నేను ప్రధానుడు అంటే పాపులు అని అంటే చూడండి మనం ఏమనుకుంటాం ఒక వ్యభిచారం చేస్తే పాపం చేస్తున్నట్టు అనుకుంటాం ఒక నరహత్య చేస్తే పాపం చేస్తున్నట్టు అనుకుంటాం లేదా ఒక దొంగతనం చేస్తే పాపం చేసినట్టు అనుకుంటాం వాడు పెద్ద పాపి అనుకుంటాం చిన్న అబ్బా ఏదన్నా చెప్పేవాడు వాడు చిన్న పాప అనుకుంటాం ద్వేషం చూపించేవాడు చిన్న పాపి అనుకుంటాం అని బైబుల్ ఎక్కడా చెప్పబడలేదు చిన్న పాపి పెద్ద పాపి అని బైబుల్లో ఎక్కడా కూడా లేదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేవారు లేదు చిన్న పాపం పెద్ద పాపం లేదు ఆజ్ఞ అతిక్రమమే పాపం అది ఒకటి కాని రెండు కాని అది చిన్నది కానీ పెద్దది కాని దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో పది ఆజ్ఞలలో మనం దేవుణ్ణి విపరీతంగా ప్రేమించి దేవుడిని విపరీతంగా ప్రేమించి మన పొరుగు మనం ప్రేమించలేకపోతే మనం పాపులమే మనం పొరుగు విపరీతంగా ప్రేమించి దేవుణ్ణి విపరీతంగా ప్రేమించి మన తల్లిదండ్రులు పట్టించుకోకపోతే మనం పాపులమే అరీతిగా ఏ ఒక్క ఆజ్ఞలు తప్పిపోయినా కూడా మనం పాపులమే ఏ ఒక్క ఆజ్ఞలో మనం పడిపోయినా కూడా పాపులమే లోకంలో పాపులంటే రకరకాలుగా ఉంటారు అబద్ధం పాపే దొంగతనం చేసినాడు పాపే ఇంకా గట్టిగా చెప్పాలి ఏంటంటే చేస్తూ మనుషుల్ని హత్య చేసి చంపేసే కూడా పాపులే లోకంలో ఎంతో భయంకరమైన దుర్మార్గాలు మనం చూస్తాం ఎంతో భయంకరమైన దుర్మార్గాలు మన కంటికి కనపడితే మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లు చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఈ రీసెంట్ గానే చూసుంటాం ఒక వ్యక్తి తన భార్యని ముక్కలు ముక్కలుగా చంపి పొడి చేసి మరీ దహనం చేశాడు అంత ఘోరం చేశాడు అటువంటి పాపులు ఉన్నారు అయితే పౌరుల భక్తులు ఏం చెబుతున్నాడు నేను అట్టి వారిలో నేను ప్రధానుడను పాపులందరిలో నేను ప్రధానుడను అంటున్నాడు అంటే తను ఎంతగానో దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు ఆ తర్వాత ఏం చెబుతున్నాడు అయినను నిత్య నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అని నేను కనికరింపబడితేని ఏం చెబుతున్నాడు నిత్య నిమిత్తము తనను విశ్వసింపబో నేను మాదిరిగా ఉండాలి అంటే ఆయన ఏం చెబుతున్నాడు అంటే ఏసు ప్రభువును విశ్వసించే వాళ్ళకి నిత్య జీవం ఖచ్చితంగా వస్తది ఖచ్చితంగా నిత్య జీవం ఉంది అని వారికి నేను మాదిరిగా ఉండాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటిది అని అంటే ఇంతటి ఘోరమైన ఈ పాపే క్షమించబడగలేంది నేను క్షమించబడలేనా అనే రీతిగా ఉండాలని ఏసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆయన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా ఎందుకు కనికరి కనిపరచినట్లు నేను కనిక నేను కనికరింపబడితేసు ఆయన ఏం చెబుతున్నాడు అంటే మన మాటలు చెప్పాలి అని అంటే ఏసుప్రభు యొక్క పూర్ణమైన దీర్ఘశాంతము నా పట్ల కనిక నా పట్ల నేను ఇంత ఘోరమైన వాడినైనా ఇంత బహుభయంకరమైన వాడినైనా నేను కనికరించబడ్డాను నేను ఇంతటి వాడిని నేను కనిపించబడ్డాను అని చెబుతున్నాడు అంటే ఏసుప్రభు పూర్ణమైన దీర్ఘశాంతముతోటే నేను కనికరించబడ్డాను కానీ నా మటుకు నేనైతే బహు భయంకరమైన పాపిని నా మటుకు నేనైతే బహు దుర్మార్గుడని నా మటుకు నేనైతే బహు దౌర్భాగ్యుడని అని పౌలు భక్తుడు చెబుతున్నాడు అది ఎవరి దగ్గర చెబుతున్నాడు ఈ మాట చూడండి ఎవరి దగ్గర చెబుతున్నాడు అంటే తిమోతికి చెబుతున్నాడు తిమోతి ఎవరు అప్పుడే యేసుప్రభు నిరిగినటువంటి వాడు అప్పుడే దేవుని ఎరిగినటువంటి వాడు మారుమనసు పొందినవాడు రక్షణ పొందినవాడు కొన్ని వాక్యాలు తెలుసుకున్నవాడు దేవుని పరిచర్య చేయాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే పౌలు భక్తుడు ఆ పౌలు భక్తుడి ద్వారా బాప్తీసం పొందిన వ్యక్తి ఆ పౌలు భక్తుడు నడిపిస్తుంటే నడిపించబడుతున్న వ్యక్తి పౌలు భక్తుడి కంటే చాలా వ్యక్తి ఆ వ్యక్తితో చెబుతున్నాడు నేను ప్రధాన పాపిని ఆ యేసు ప్రభు యొక్క పూర్ణమైన దీర్ఘశాంతము ద్వారానే కనికరించబడ్డాను ఆయన ద్వారానే నేను నిత్యం నిత్య జీవం పొందుకున్నానని తిమోతికి చెబుతున్నాడు తిమోతికి చెబుతున్నాడు అంటే పౌలు భక్తుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అనంటే తన యొక్క దీనత్వాన్ని దేవుని ఎదుట కనబరుస్తున్నాడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ తన యొక్క దీనత్వాన్ని దేవుని దగ్గర కనబరుచుకుంటున్నాడు తను ఎంత దీనుడునో దేవుని ఎదుట కనబరుచుకుంటున్నాడు అదే రీతిగా తిమోతికి కూడా చెబుతున్నాడు తిమోతికి కూడా మాదిరికరంగా ఉన్నాడు తను తను ఎంతో దీనుడిగా దేవుని ఎదుటి కనబరుచుకుంటున్నాడు నా మటుకు నేనైతే బహు భయంకరమైన పాపిని ప్రా పాపులందరిలో కల్లా ప్రధానుడుని నేను ఆ యేసు ప్రభు గనక పూర్ణమైన దీర్ఘశాంతం నా పక్షంగా చూపించకపోతే నాకు నిత్య లేదు నాకు రక్షణ లేదు నాకు ఈ సేవ లేదు ఆయనే లేకపోతే నేను లేను ఆయనే లేకపోతే నా అంత దౌర్భాగ్యుడు ఉండడు ఆయనే లేకపోతే నా అంత దుర్మార్గుడు ఉండడు ఆయనే లేకపోతే నా అంతటి పాపి ఉండడు అని చెప్పి తిమోతి దగ్గర ఒప్పుకుంటున్నాడు అనే దగ్గర తిమోతి దగ్గర తన దీనత్వాన్ని చూపిస్తున్నాడు అంటే నేను ఏమై ఉన్నానో అదంతా కేవలం దేవుని కృపయే నేను ఏదైతే చేస్తున్నానో అదంతది కేవలం దేవుని కృపయే అని చెబుతున్నాడు చూడండి తన తన కళ్ళ యుద్ధట పౌలు భక్తుడు తిమోతి కళ్ళ యుద్ధట పౌలు భక్తుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటాడు ఎంతో గొప్పగా అద్భుతంగా వాక్యాలు చెబుతుంటాడు ఎన్నో గొప్ప గొప్ప స్వస్థతలు జరిగిస్తూ ఎంతో దెయ్యాలనే వెళ్ళగొడతా ఉంటాడు ఇన్ని చేస్తున్న ఈ వ్యక్తే ఇంతగా దేవుని ఎదుట తగ్గించుకుంటే ఈ మొతికి రావాల్సిన ఆలోచన ఇదే కదా ఇంత గొప్ప దైవ భక్తి ఇంత గొప్ప భక్తుడు ఇంత గొప్ప దేవుని భక్తుడు ఇంత గొప్ప అపోస్తడు ఇంతగా పరిచర్య చేస్తూ ఇంతగా ప్రయాసపడుతున్నటువంటి ఈ భక్తుడే తను తాను ఇంతగా తగ్గించుకుంటుంటే మరి నేనెంత నేనేలా మరి నేనే పాటివాణ్ణి అని అతనికి కూడా భయం వస్తుంది కదా అతను కూడా దేవునికి లోబెడతాడు కదా అదే అక్కడ పౌలు భక్తుడు చేస్తున్నాడు తను ఏం చెబుతున్నాడు అని అంటే నేను దీనుడను తన దీనత్వాన్ని దేవుని దగ్గర కనబరుచుకుంటున్నాడు తన దీనత్వాన్ని దేవునికి చూపించుకుంటున్నాడు నేనేమయ్యన్నాను అంత దేవుని కృప నా శక్తి లేదు నా బలం లేదు ఆ మాట మనం చూస్తాం కొరందీలకి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము తొమ్మిది పది వచనాలలో కొరందికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము తొమ్మిది పది వచనాలలో ఈ మాట మనం చూస్తాం ఏల నేను అపోస్తులందరిలో తక్కువ దేవుని సంగమును హింసించినందున అపోస్తులను అనబడుటకు యోగ్యులను కాను అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహంపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే ప్రయాస నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే అనే చెబుతున్నాడు నేను అపోస్తులందరిలో కల్లా చాలా పౌలు భక్తుడు తను తాను తగ్గించుకుంటున్న విధానాన్ని మనం చూస్తున్నాం నేను అపోస్తులందరిలో కల్లా చాలా తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తుబట్టుకు నేను కాదు అని అంటూ అయినను నేనేమయ్యున్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను ఏం చెబుతున్నాడు తర్వాత నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి అని ఏం చెబుతున్నాడు నేను అపోస్తులందరిలో కల్లా తక్కువ అసల ఆ పోస్తులుడు అని పిలువబడడానికి కూడా నాకు యోగ్యత లేదు నాకు అర్హత లేదు అసలు నాకు ఏ యోగ్యత లేదు ఆ దేవుని కృప ఉంది కాబట్టే నేనేమయ్యున్నానో అది అయ్యున్నాను కానీ దేవుని కృప నిష్ఫలం కాలేదు కాబట్టే అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను అని చెబుతానంటున్నాడు ప్రయాస పడింది నేను కాదు నాకు తోడయున్న దేవుని కృపయే ప్రయాసపడింది నేనైతే కాదు నాకు తోడయున్న దేవుని కృపయే అని నేను చెబుతున్నాడు ఈ రెండు వద్ద ఈ రెండు విషయాల ద్వారా అంటే ఏసు ప్రభు లేకపోతే నా నాకు కనికరము లేదు ఏసుప్రభు లేకపోతే నా పాపానికి విమోచన లేదు ఏసు ప్రభు లేకపోతే నాకు రక్షణ లేదు ఏసుప్రభు నన్ను కడగకపోతే నా అంత యేసు ప్రభు నన్ను మార్చకపోతే నా అంత దౌర్భాగ్యుడి లోకంలో ఎవరు ఉండరు నా అంత పాపి ఈ ఎవరు ఉండరు అదే చెబుతున్నాడు నేను ఇంత సేవ చేయడానికి కారణం దేవుని కృపయ్యే నా మట్టుకు నాకైతే ఏ యోగ్యత లేదు నా యొక్క పాత జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు అపోషులని పిలవబడ్డానికి కూడా అర్హత లేదు నాకు అసలు ఏ యోగ్యత లేదు సేవ చేసే అర్హత లేదు కానీ దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టి అందరికంటే ఎక్కువగా ప్రయాస పడ్డాను కానీ ప్రయాస పడింది నేను కాదు దేవుని కృప అని చెబుతున్నాడు అంటే ఇక్కడ ఆయన మనలో ఆయనలో మనం గమనించాల్సిన గుణగణం ఒకటే దీనత్వం దీన మనస్సు దీనత్వం అంటే ఏంటిది అని ఎప్పుడు దీనత్వాన్ని మనం ధరించుకుంటాం అంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎదుటి వారు మనకు అనుగ్రహించే వారు ఉన్నప్పుడు వారు ఎదుటికి వెళ్ళి మనం వెళ్ళి తగ్గించుకొని బ్రతిమలర్థం చూస్తారా అది దీనత్వం అది దీనత్వం అప్పుడు వస్తుంది దీనత్వం మన దగ్గర ఏమీ లేదు మన దగ్గర ఇవ్వడానికి కానీ మన దగ్గర అనుభవించడానికి కానీ మనకు తినడానికి కానీ మన దగ్గర ఏమీ లేదు మన ఉత్తవరమే మనం వృత్తవారం అయిపోయినాం మన దగ్గర ఏమీ లేదు కానీ ఎదుటి వ్యక్తి బలవంతుడు ఎదుటి వ్యక్తి అన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఎదుటి వ్యక్తి గొప్పవాడు అయి ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి పొందుకునేటప్పుడు మనం ప్రవర్తించే విధానం చూసారా అది దీనత్వం ఏమీ లేదు నువ్వు ఇస్తేనే నేను బ్రతుకుతాను ఏమీ లేదు నువ్వు చూపిస్తేనే నేను నేను వెళ్ళగలుగుతాను నువ్వు ఇస్తేనే నేను తింటాను నువ్వు ఇస్తేనే నేను తాగుతాను నువ్వు ఇస్తేనే నేను చేస్తాను నువ్వు నాకు అనుగ్రహిస్తేనే నేను బతుకుతాను తప్ప ఇంక నువ్వు కాదంటే నాకేమీ లేదు అనే మనస్తత్వమే దీనత్వం మనం ఒకవేళ యోగ్యులమని ఎంచినాం అనుకోండి మనలో దీనత్వం ఉండదు నేను యోగ్యుణ్ణి నాకు యోగ్యత ఉంది అని మనం హృదయంలో అనుకుంటే మనకు దీనత్వం లేనట్టే ఎందుకంటే నేను యోగ్యుణ్ణి కదా నేను యోగ్యుని అయినప్పుడు నాకు రావాలి అక్కడ కృపకు అవకాశం లేదు అక్కడ దేవుని కనికిరానికి అవకాశం లేదు లేదు నేను గొప్పవాణ్యాన్ని మనం ఉప్పొంగితే అక్కడ కూడా దీనత్వం ఉండదు లేదు నేను కష్టపడుతున్నాను నేను జీతానికి పాత్రని అనుకుంటే అక్కడ కూడా దీనత్వం రాదు నేను రోజంతా పని చేశాను డబ్బులు అడుగుతాను ఇవ్వపోతే ఏం చేస్తాను బెదిరిస్తాను రోజంతా నేను పని చేశాను కదా ఎందుకు డబ్బులు ఇవ్వో నేను అడుగుతాను అధికారం నాకుంటది కానీ దీనత్వం అలా కాదు దీనత్వం అంటే నా దగ్గర ఏమీ లేదు నేను నా దగ్గర ఏమీ లేదు నేను ఏ ఏమీ కాను ఆయనే లేకపోతే ఆయనే ఉండకపోతే ఆయనే నన్ను బలపరచకపోతే ఆయనే నాకు తోడుగా లేకపోతే లేకపోతేంటే ఆయనే నాకు ఇవ్వకపోతే నాకంటూ ఏమీ లేదు ఆయన ఆయన లేకపోతే నేను అసలు ఎందుకు పనికిరాను అనేటువంటి ఆలోచనలో నుంచి వచ్చేది దీనత్వం పౌరు భక్తుడి దగ్గర మనం అదే చూస్తున్నాం పౌరు భక్తుడి దగ్గర మనం అదే చూస్తున్నాం పౌలు భక్తుడు అదే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు తిమూర్తి అదే చెబుతున్నాడు తన దీనత్వాన్ని చూపిస్తున్నాడు తన దీనత్వాన్ని అక్కడ అక్కడ చూపిస్తూ ఉన్నాడు ఎందుకు ఈ రెండు విషయాలు నేను ఇంత గట్టిగా చెబుతున్నాను అనంటే మనందరిలో దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కరిలో కావలసిన ప్రధానమైన ప్రాముఖ్యమైన గుణగణం ఏదైనా ఉంది అనంటే అదిదే ఏంటిది దీనత్వం దీన మనస్సు దీన మనస్సు మనం కలిగి ఉండాలి మనం విశ్వాసులం కావచ్చు మన శావుకులం కావచ్చు మనం గొప్ప గొప్ప వాళ్ళం కావచ్చు ఎవరిమైనా కావచ్చు మనం వంద మంది నడిపించవచ్చు లక్ష మంది నడిపించవచ్చు పది లక్షల మందిని నడిపించవచ్చు మనం చచ్చిపోయిన వారిని కూడా లేపొచ్చు మనం ఎంతో మందిని స్వస్థపరచచ్చు ఎంతో మనం ప్రయాసపడుతుండొచ్చు కానీ మనం ఎంతటి వారమైనా మనలో ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణగణం ఇదే దీనత్వం మనం ఎంత కోటీశ్వరులం కావచ్చు మనం ఎంత జ్ఞానవంతులం కావచ్చు మనకి ఎన్నైనా ఉండొచ్చు కానీ ఈ దీన మనస్సు మనకు లేకపోతే దేవుడు మనల్ని చూడను కూడా చూడడు పౌలు భక్తుని సేవా పరిచర్యలో పౌలు భక్తుని యొక్క సేవా విధానములో అతడు అంతగా దేవుని చేతిలో బలంగా వాడబానికి కారణము ఈ ఒక్క మనసే ఈ ఒక్క మనసు తను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని బలంగా వాడుకోగలిగాడు దేవుడు ఆ వ్యక్తిని ఎంత ఎంతగానో ఎన్నో ప్రత్యక్షతలు అనుగ్రహించగలిగాడు మనలో దీనితో లేకపోతే దేవుడు దృష్టించను కూడా దృష్టించడు చూడడు అసలు మన మాట చూస్తాం యశాగ్రంథము అరవై ఆరో అధ్యాయము రెండవ వచనంలో యశగ్రంథం అరవై ఆరో అధ్యాయము రెండవ వచనములో అవన్నీ నా హస్త అవి నా కలిగినవి నా కలిగినవని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నల్లిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను ఏమంటున్నాడు దేవుడు ఎవడు దీనుడై ఎవరైతే దీన మనస్సు కలిగిన అదే ప్రధాన చెప్పాను దీన మనస్సు అంటే ఏంటిది ప్రభువాన్ నువ్వు లేకపోతే నేను లేను నువ్వు లేకపోతే నాకు తిండి లేదు నువ్వు లేకపోతే నాకు ఉద్యోగం లేదు నువ్వు లేకపోతే నాకు జ్ఞానం లేదు నువ్వు లేకపోతే నాకు ఈ ఐశ్వర్యం లేదు నువ్వు లేకపోతే నాకు ఈ పరిచర్య లేదు నువ్వు లేకపోతే నాకు రక్షణ లేదు అని ఎవరైతే అనుకొని దేవుని ఎదుట తగ్గించుకొని నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచ ఉంటాడో వాని నేను దృష్టిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఈ దీన మనకు లేకపోతే దేవుడు మనల్ని దృష్టించడు దేవుడు చూడడు అదే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం దేవుడు చూడడు ఆయన మనస్తత్వం అటువంటిది ఎవరైతే దీన మనస్సు కలిగిన వారై నలిగిన హృదయం గలవారై ఆయన మాట విని వనికి ఆయనకి ఉంటారు ఆయననే వారిని వాళ్ళనే ఆయన చూస్తూ ఉంటాడు వాళ్ళనే ఆయనను దృష్టిస్తాడు వాళ్ళనే ఆయన వాడుకుంటాడు వాళ్ళని ఆయన హెచ్చిస్తాడు వాళ్ళనే ఆయన గనపరుస్తాడు తప్ప నేను యోగ్యుడని నేను అర్హుడని నాకు అది ఉంది నాకు ఇది ఉంది నాకు అంతుంది నాకు ఇంతుంది అని చెప్పి నేను అంత గొప్పవాడిని ఇంతగా ప్రయాసపడుతున్నాను అంతగా అని చెప్పి మనలో మనం యోగ్యతలు మనలో దీనత్వం రాదు మనలో అతిశయం వస్తుంది మనలో గర్వం వస్తుంది మనలో అహంకారం వస్తుంది అని అటువంటి వారిని దేవుడు చూడ్డు దీన మనస్సు కావాలా దీన మనస్సులే ఎవరైతే ఉంటారో వారు కావాలా అదే దేవుడు కోరుతూ ఉన్నాడు చూడండి ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఓ చిన్న ఉదాహరణ చెబుతాను ఓ డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు పేషెంట్ వస్తే ఆ పేషెంట్కి ముందు ఇవ్వాలి ముందు ఆయుర్వేదం అనుకోండి ఆ డాక్టర్ బాగా ధనవంతుడు ఆ డాక్టర్ దగ్గర రకరకాల పాత్రలు ఉన్నాయి ఆయన దగ్గర మూడు పాత్రలు ఉన్నాయి మూడు పాత్రలు ఒకటి బంగారుపుది ఇంకొకటి వెండిది ఇంకొకటి స్టీల్ అనుకోండి అయితే ఈయన ముందు ఇవ్వాలి ముందు ఇవ్వాలంటే ఏదో ఒక పాత్రను వాడాలి బంగారం అనుకుంటుంది బంగారం పాత్ర అనుకుంటుంది ఇక్కడ ఉన్న వాటి అన్నింటిలో కల్లా నేనే విలువైన పాత్రని నేనే శ్రేష్టమైన పాత్రని నేనే విలువైన పాత్రని నా విలువైన పాత్ర లేదు బంగారం లేదు అది చూడది సిల్వర్ లేదా ఏమంటారు ఆ సిల్వరే సిల్వర్ అది చూడది స్టీలు అవి రెండు నాకంటే తక్కువవి అవి నాకంటే చాలా చిన్నవి అవి నాకంటే కూడా చాలా వెలలేనివి ఆయన తన యొక్క ఐశ్వర్యాన్ని చూపించుకోవాలి అని అంటే నన్ను వాడుకోవాలి నేను బంగారాన్ని కాబట్టి అని అనుకుంటుంది సిల్వర్ ఏమనుకుంటుంది ఈ దీనికి చూడు బంగారానికి ఎంత గర్వముందో బంగారము విలువైందే కావచ్చు కానీ దానికి అంత గర్వం ఉండొచ్చా అంత ఉండొచ్చా దాని అహంకారము ఆయన చూస్తాడు ఆయన దాన్ని వాడుకోడు ఖచ్చితంగా నన్నే వాడుకుంటాడు ఎందుకంటే దానికంటే కొంచెం తక్కువ దాన్ని నేనే కదా అని సిల్వర్ అనుకుంటుంది స్టీల్ ఏమనుకుంటుంది అది చూడు ఆ బంగారం బంగారం ఎటువంటి ఆలోచన కలిగిందో అటువంటి ఆలోచనే ఈ సిల్వర్ కూడా కలిగి ఉంది దీని మనసు కూడా బాగలేదు ఇవి రెండు మంచివి ఇవి రెండు ఒకరికంటే ఒకరి యోగ్యులు ఎంచుకుంటున్నాయి వీటి అన్నిటికంటే తక్కువ దాన్ని వినే కదా ఆయనకి ఇంక వేరే పాత్రలు లేవు ఇక్కడ స్టీల్ పాత్ర నన్ను వాడుకుంటాడు వాటి మనసును బట్టి అని చెప్పి ఖచ్చితంగా ఆయనకి నేను అవసరం ఆయనకి నేను తప్ప ఇంక ఇంక వేరేది లేదు అని స్టీల్ అనుకుంటుంది ఈ మూడిటి మనసు నెరిగాడు ఆ డాక్టర్ మంది ఇవ్వాలి మందిస్తేనే ఆ వచ్చిన వ్యక్తి బతుకుతాడు ఈ మూడు పాత్రల యొక్క మనసు నిరిగాడు బంగారం ఏమనుకుంటుంది నేనే విలువైందని అనుకుంటుంది సిల్వర్ ఏమనుకుంటుంది ఆ బంగారం గర్విస్తుంది కాబట్టి తర్వాత విలువైంది అని నేను కాబట్టి నన్ను వాడుకుంటాడు ఈ రెండు గర్విస్తుంది కాబట్టి ఇంకా తర్వాత ఇంకా వేరే ఆప్షనే లేదు కాబట్టి నన్నే వాడుకోవాలని చెప్పి స్టీల్ అనుకుంటుంది కానీ డాక్టర్ ఏం చేస్తాడు అని ఈ మూడింటిని వాడుకోలేదు వాటి వాటి ఒక ఆలోచనలను బట్టి దేన్ని వాడుకున్నాడు అనంటే మనం కొబ్బరి తినేసి పడేస్తాం కదా కొబ్బరి చిప్పలుంటాయి ఆ చిప్ప అక్కడ పడిపోయి ఉంటే దాన్ని చూశాడు దాని దగ్గరికి వెళ్తే అది ఆలోచన చేస్తా ఉంది ఏమన్నా ఆలోచన చేస్తా ఉందంటే నన్ను వాడుకున్నారు ఇప్పుడు నన్ను పడేశారు ఇంక నేను దేనికి పనికిరాను నేను కాల్చబడ్డానికి తప్ప అగ్నిలో వేయడానికి తప్ప ఇంక నేను దేనికి పనికిరానని అది దుఃఖపడతా ఉంది అది బాధపడతా ఉంది అది చింతిస్తూ ఉంది ఆ యజమానుడు ఆ డాక్టర్ ఏం చేశాడు ఆ చెప్పను తీసుకొని దాన్ని శుద్ధి చేసి దాంట్లో ముందు పోసి వ్యక్తికిచ్చి బ్రతికించాడు ఆయన బంగారాన్ని వాడుకోలేదు సిల్వర్ని వాడుకోలేదు స్టీల్ని వాడుకోలేదు దేన్ని వాడుకున్నాడు అంటే కాల్చబడ్డానికి సిద్ధంగా ఉన్న ఎందుకు పనికిరానిదైన కొబ్బరి చెప్పను వాడుకున్నాడు ఈ విషయం నేను ఎందుకు మీకు చెప్పాను అంటే మన ఆలోచన విధానం ఈ రీతిగా బంగారం లాగనో సిల్వర్ లాగనో స్టీల్ లాగానో ఉంటే దేవుడు వాడుకోడు దేవుడు వాడుకోడు దేవుడు చూడడు ఆ కొబ్బరి చెప్పు మనస్తత్వం ఉంది తెలుసా చూశారు కదా నేను ఇక దేనికి పనికి రాని దాన్ని పనికిరాని దాన్ని కాల్చబడ్డానికి సిద్ధంగా ఉన్నదాన్ని అటువంటి వాయిగా అది అనుకుంటూ ఉంది కాబట్టి దాన్ని వాడుకున్నాడు నిన్ను నన్ను వాడుకోవాలంటే మన మనస్తత్వం కూడా అలాగే ఉండాల నేను పాపిని నేను నరకానికి సిద్ధపడినటువంటి వాడిని నేను నరకానికి పాత్రుడని నాలో ఏ మంచితనం లేదు నాలో ఏ గొప్పతనము లేదు ఆయన అన్నాడు కదా అట్టి వారిలో నేను ప్రధానుడని అన్నాడు అంటే ఆయన ఏం చేశాడు అంటే ఒక వ్యభిచారి కన్నా మొన్న మనం చూసాం కదా తన భార్యని ముకలు ముక్కలుగా చేసి చంపేశాడు కదా ఆ వ్యక్తి కన్నా కూడా బహు దారుణమైన వ్యక్తి నేనని చెప్పి పౌల భక్తుడు తను తను తగ్గించుకున్నాడు ఎందుకు ఏమో ఆ వ్యక్తి పరిస్థితిలో నేనుంటే అతనికంటే ఇంకా దారుణంగా ప్రవర్తిస్తానేమో ఏమో ఆ వ్యక్తి ప్లే ప్లేస్లో నేనేమి ఉంటే అతనికంటే ఇంకా దారుణంగా నేను విపరీతంగా నేను పాపం చేస్తానేమో ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు ఈ ఈ శరీరం ఎంత భయంకరమైనది ఈ పాపపు ఆలోచనలు ఎంత భయంకరమైనవి అని తగ్గించుకున్నాడు నేను హింసకుడిని దూషకుడిని ఎందుకు పనికిరాని వాణ్ణి దేవుని కృప చేత కనికరించబడ్డాను నేను నరకానికి పోవలసినటువంటి వాడిని దేవుని కృప చేత కనికరించబడ్డాను ఎందుకు పనికిరాని వాణ్ణి దేవుని కృప చేత కనికరించబడి ఆయన పరిచయలో వాడబడుతున్నాను ప్రయాసపడుతుంది నేను కాదు నాలో ఏ గొప్పతనము లేదు ఆయన కృప ఆయన కృప ఆయన కృప అని చెప్తూ వచ్చాడు దీనత్వాన్ని ప్రదర్శిస్తూ నీ నాకు నీకు నాకు కూడా అదే దీనత్వం ఉండాల నీకు నాకు అదే దీనత్వం కలిగి ఉండాలి వాళ్ళు మంచి వాళ్ళు గాదులే నేను మంచివాణ్ణిలే దేవుడు నన్ను వాడుకుంటాడు అనే ఆలోచన అనుకుంటే వాళ్ళని వాడుకోడు మనల్ని వాడుకోడు ఇంకొకరిని వాడుకుంటాడు దీని మనసు కలిగిన వారు ఇంకా ఆయనకి ఇక్కడ ఈ ఉన్నమే నలుగురు ఉన్నాము వాడస్మంటోడు వీడిస్మంటోడు వీడిస్మంటోడు నన్నే వాడుకుంటాడని మనం అనుకుంటే మనల్ని ఎవరిని వాడుకోడు మనకొరకు ఇంకొకరిని తీసుకొని వస్తాడు దేవుడు కాబట్టి ఆయనకు ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు ఆయన గాడిదల్ని వాడుకున్న దేవుడు ఆయన దేన్నైనా వాడుకోగలడు ఆయన పని కొరకు ఆయన దేనైనా వాడుకోవాలి సువార్త చెప్పాల కావాల్సిందేంది ఆయన అదే కదా పౌల భక్తుడు అంటాడు పౌలు ఎవడు అపోలేడు నేను నాట ఆయన నాటాడు నేను నీళ్లు పోసాను ఆయన దాంట్లో గొప్పతనం లేదు నా దాంట్లో గొప్పతనం లేదు కేవలం వృద్ధి చేయు దేవునిలోనే గొప్పతనం ఉన్నది జ్ఞానం లేనివాడు కావచ్చు జ్ఞానం ఉన్నవాడు కావచ్చు ధనవంతుడు కావచ్చు పేదవాడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ ఎవరైనా కావచ్చు దేవుని ఆత్మ ప్రత్యక్షత లేకపోతే దేవుని సహాయము లేకపోతే మనం ఎంత జ్ఞానముతో వాక్యం చెప్పినా ఎంత జ్ఞానంతో సువార్త చెప్పినా లేదంటే ఎంత ఏమి చేసినా కూడా ఏ కార్యము జరగదు అదే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే దేవుని కాపుదలు మనకు తోడుగా ఉంటే ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంటే నువ్వు చెప్పకపోయినా రెండు మాటలు చెప్పినా కూడా రక్షించబడతారు వాళ్ళు ఎరిక ఆయనకు రక్షించడం ముఖ్యం ఎవరిని వాడుకోవటం అనేది కాదు ఇంతక నేను చెప్పిన క కథలో కూడా మందు ముఖ్యం పాత్ర కాదు మనమందరం పాత్ర లాంటి వారమే మన అందరం పాత్రలమే నువ్వొక పాత్ర కావచ్చు నేను ఒక పాత్ర కావచ్చు నాకు మీకు ఎక్కువ విలువ ఉండవచ్చు నాకు విలువ తక్కువ ఉండొచ్చు నాకంటే ఎక్కువగా నీ దగ్గర ధనం ఉండవచ్చు నాకు లేకపోవచ్చు లేదంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు నీ దగ్గర లేకపోవచ్చు ఇవేవి దేవునికి అవసరమైనవి కావు ఆయన కావాల్సింది దీని మనసు కలిగిన ఒక పాత్ర దీన మనస్సు కలిగిన వారే కావాలి మనకు ఉన్న వాటిని బట్టి మనం అతిశయిస్తూ నేనే దేవునికి ఎన్నికైన వాడిని యోగ్యుని అని మనం అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు దానంత దేవుని వ్యతిరేకమైన ఆలోచన ఇంకొకటి ఉండదు కాబట్టి దీనత్వం విషయంలో మనం బహు జాగ్రత్త కలిగిన వారంగా ఎట్టి విష ఎట్టి పరిస్థితుల్లో మన హృదయంలో గర్వము ఆలోచనలు నేను యోగ్యుడిని నేను అటువంటి వాడిని నేను ఎటువంటి వాడిని మన హృదయంలో రావడానికి వీలు లేదు అటువంటి రావడానికి వీలు అటువంటి వాటికి మన హృదయంలో చోటు ఉండకూడదు అంతే కోలు భక్తుడు ఎటువంటి మనస్సు అయితే అటువంటి మనసే మనకు కావాలి ఆయనకు పాత్ర కావాలి కాని గొప్ప పాత్ర చిన్న పాత్ర ఆయనకు అవసరం లేదు పాత్రలు మనం పాత్రలు అంతే మనం విరిగి హృదయం గల వారం కలిగిన వారం ఆయన మాటు విని వణికే వారం ఆయన మనల్ని వాడుకుంటాడు పనికిరాని పాత్రలైనా వాడుకుంటాడు తుప్పు బట్టిపోయిన పాత్రలైనా వాడుకుంటాడు బాగు చేస్తాడు వాడుకుంటాడు అలా కాకుండా గర్వంతో నేను యోగ్యుడిని నాకు అదుంది నాకు ఇది ఉందని చెప్పి మనం అనుకుంటే చూడండి మనం ఎంతో గొప్ప పాత్రలమైన ఆయన మనల్ని వాడుకోడు అది మన ఆత్మీయ జీవితానికి మేలు కాదు మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది మనల్ని పతనం చేస్తుంది ఆత్మీయంగా మనల్ని సంపూర్ణంగా చంపేస్తుంది చూస్తాం మన దాని గ్రంథంలో నాలుగో అధ్యాయము ముప్పయో వచనంలో నా దాని గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పయో వచనంలో నెగదినేజు అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు ఆయన రాజు బబులో ఆ మహా విశాల పటనము నా బల అధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోని ఏమన్నాడు నెగ్ నేను ఈ మహా విశాల పట్టణం ఏదైతే పట్టణం కట్టబడిందో ఆ యొక్క బబులోని రాజధాని కట్టబడిందో నా బల నా ప్రభావ ఘనతను కనబరచడానికి నా రాజధాని నగరం నేను కట్టిచింది కాదా నేను కట్టించింది కాదా అది నా శక్తి కాదా అది నా జ్ఞానం కాదా అది నా గొప్పతనం కాదా అది నా తెలియతేటలు కాదా అది నా అని తనలో తన అనుకోవడం మొదలు పెట్టాడు అలా ఆలోచన వచ్చిందో లేదో తడవుగానే అతనికి దేవుని స్వరం వచ్చింది ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను ఏదనగా రాజుకు నెరుపు నేజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ధ నుండి తొలగిపోయేను ఎప్పుడైతే దేవుని ధిక్కరించి దేవుడే అతనికి సమస్తము స్థిరపరిచాడు తన ఒక పాత్రగా వాడుకుంటున్నాడు ఇప్పుడు తనేమనుకుంటున్నాడు దేవుని పక్కన పెట్టి ఏం చేశాడు ఈ రాజధాని నగరము నేను కట్టించింది కాదా అని ఎప్పుడైతే తనలో తాను అనుకున్నాడు బయటకు కూడా చెప్పలేదు తన ఏమైంది ఆ క్షణమే ఆ మాట ఉండగానే నోట్లో మాట ఉండగానే ఏమైందంట ఆకాశం నుంచి శబ్దం వచ్చి ఈ ప్రకటన చేసింది నీ రాజ్యము నీ నుండి తొలగిపోయింది అని చెప్పి పిచ్చివాడైపోయి ఆయన ఎంతగానో అవస్థలు పడుతూ వచ్చాడు పిచ్చివాడైపోయి ఎంతగానో శ్రమలు పడుతూ వచ్చాడు గడ్డి మేస్తూ వచ్చాడు పశువులాగా అటువంటి పరిస్థితికి నిపుగది నిజురొచ్చాడు ఎందుకు హృదయంలో తనకు ఒక చిన్న తలంపు ఇది నాది కాదా ఇది నా గొప్పతనం కాదా ఇది నా శక్తి కాదా ఇది నా ధనం కాదా అనేటువంటి ఒక్క చిన్న ఆలోచన తన హృదయంలో పుడితే గడ్డి తినిపించాడు దేవుడు చివరికి ఏమంటున్నాడు ఆయన తర్వాత దేవుడు క్షమించబడిన తర్వాత బాగైన తర్వాత నాలుగోధ్యాయ ముప్పై ఏడో వచనంలో ఇలాగ నెబుక నేజరను నేను పరలోకపు రాజు యొక్క కార్యములు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నావనియూ గర్వముతో నటించు ఆయన అనపశక్తుడనియు ఆయనను స్థుతించుచూ కొనియాడుచు గణపరచుచున్నాను ఏం చెబుతున్నాడు ఆయన పరలోకపు కార్యములని సత్యములను ఆయన మార్గముల న్యాయ ఆయన యొక్క కార్యాలన్నీ కూడా సత్యమైనవి మార్గములు న్యాయమైనవి గర్వముతో నటించే వారిని ఆయన అనపశక్తుడు ఏం చెబుతున్నాడు అంటే గర్వముతో నటించే వారిని ఏం చేస్తున్నాడు ఆయన అనచడానికి శక్తి కలిగినటువంటి వాడు గర్వముతో ఉన్న వారిని అనపడానికి శక్తి కలిగినటువంటి వాడు రుచి చూచి తెలుసుకున్నాడు నిపురు నిజు చూచి తెలుసుకున్నాడు చూడండి దేవుడానికి ఒక అవకాశం ఇచ్చాడు ఆయనకు తెలుసుకున్నాడు ఆయన చెబుతున్నాడు గర్వంతో ఉన్న వారిని ఖచ్చితంగా ఆయన అనంచడానికి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి నేనా హృదయంలో దేన్ని బట్టైనా సరే అది ఏదైనా కావచ్చు మన జీవితంలో అది జ్ఞానం కావచ్చు డబ్బు కావచ్చు పరిచయ కావచ్చు వాక్యం కావచ్చు ఏదైనా కావచ్చు దేవుడు మనకు అనుగ్రహించింది ఆయన అనుగ్రహిస్తేనే మనకు ఆయన అనుగ్రహించకపోతే అది మనకు లేదు ఆయన అనుగ్రహించకపోతే మనకంటూ ఏమీ లేదు మనం వ్యర్థులం ఆయన కృప వలనే ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళం ఆయన గనక కన్నెర్ర చేస్తే ఆయన గనక ఆగ్రహిస్తే ఆయన గనక తన శ్వాస మన మీద విడిచినా కూడా కొట్టుకొని పోయేటువంటి మనం అంత బలహీనులము అంతటి దారుణమైనటువంటి స్థితి కలిగినటువంటి వారం ఈ లోకంలో మనం మనలో ఏ గొప్పతనము లేదు కాబట్టి ఆయన మనకి ఇచ్చిన దాన్ని బట్టి మన హృదయంలో ఇటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే ఆయన అనచడానికి శక్తి కలిగిన వాడిని దేవుని వాఖ్యం కాబట్టి ఆయన దీన కలిగిన వారిని చూస్తాడు రెండవదిగా ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం రాజైన గుజ్జియ దిన వృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచనంలో దిన వృత్తాంతములు గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచనంలో మరియు అతడు అమ్ములనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను ఎరుసలేములో చేయించి దుర్గమ్ములలోను బురుజులలోను ఉంచెను అతడు స్థిరపడి అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను రాజైన ఉజ్య గురించి మాట్లాడుతున్నాడు అతడికి కొత్త కొత్త పరికరాలన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు యుద్ధం చేయడానికి ఏంటి ఏమి ఇచ్చాడంట అంబుళ్ళు పెద్ద రాళ్ళని పెద్ద పెద్ద రాళ్ళు ప్రయోగించడానికి యంత్రాలు అవన్నీ దేవుడు అనుగ్రహించాడు అతడు ఆ పోరాటాలలో శత్రువులతో పోరాటంలో స్థిరపడేంత వరకు కూడా ఏం చేశాడంట దేవుడు స్థిరపడేంత వరకు కూడా అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను ఆశ్చర్యకరమైన సహాయం ఆశ్చర్యకరమైన ఎలా ఉంటది అనుకోని రీతిగా ఉంటది రెగ్యులర్గా జరిగేది కాదు అనుకోని రీతిగా ఆశ్చర్యకరమైన రీతి ఇది ఎలా సాధ్యం అనే రీతిగా ఆయనకి సహాయం దొరికింది కాబట్టి అతనికి ఏమైందంటే అతని పేరు కీర్తి చాలా దూరంగా దేశ దేశాలకి వ్యాపించింది దేవుని సహాయం అతనికి కలిగితే అతనికి గొప్ప పేరు ఆయన ఏం చేశాడు పదహార వచనంలో అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను ఏం చేశాడంటే స్థిరపడిన తర్వాత ఇంత ఎలా స్థిరపడ్డాడు దేవుని సహాయం వలన అది కూడా ఏరితిగా ఆశ్చర్యకరమైన సహాయం వలన అతను స్థిరపడ్డాడు తనకు పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చినాయి దేవుడు సహాయం చేయబట్టి వచ్చినాయి మరి ఆయన ఏం చేస్తూ వచ్చాడు చివరికి వరకు స్థిరపడిన తర్వాత ఏమైంది అతడి మనస్సున గర్వించి చెడిపోయాడు అతనిలోని కూడా మనసులోకి ఏమొచ్చింది చెడిపోయాడు గర్వం వచ్చేసింది నేను గొప్పవాడు కాబట్టే కదా దేవుడు నాకు సహాయం చేశాడు ఇంత సహాయం దావిధికి అందిందా ఇంత సహాయం ఇంతకుముందు అరాజులకు అందిందా నేను స్పెషల్ కదా నేను గొప్పవాడిని కదా దేవుని బిడ్డలందరిలో కల్లా అందుకే నాకు ఇంత గొప్ప ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది అని చెప్పి తన హృదయంలో తాను గర్వించి చేయిపోయాడు అయితే చూడండి అతను ధూపపీఠము మీద ధూపము వేయటక యహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యహోవ మీద ద్రోహము చేయగా యాజకుడైన ఆజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యహోవా యాజకులు ఎనబది మందియు అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్యాను అదంతా మనం చదువుకుంట పోతే పంతొమ్మిది వచనంలో ఉంటది ఉజ్జియ ధూపం వేటకు దూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకు యాజకుల మీద కోపము చూపాను యహోవా మందిరములో ధూపపీఠము పక్కన అతడు నుండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ట పుట్టెను అతను ఏం చేశాడు గర్వించాడు దేవునికి ధూపం వెయ్యాలి నేను స్పెషల్ మీ అందరికంటే నేను స్పెషల్ అందుకే నాకు ఆశ్చర్యకరమైన సహాయం దొరికింది నేను స్పెషల్ అని చెప్పి ఏం చేశాడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లడానికి బయ బయలుదేరాడు యాజుకులు ఏం చేస్తున్నారు అడగిస్తున్నారు నువ్వు వెళ్ళకూడదు ఇది దేవుని నియమానికి విరుద్ధం ఇది దేవుని ఆజ్ఞలకు విరుద్ధం ఇది దేవుడు నియమించిన కట్టడలకు విరుద్ధం ఇది నువ్వు ఇవి ఆయన ఆచారాలకి ఇవి కావు అని చెప్తే వాళ్ళ మీద కోపడ్డాడు ఇది ఇలా నువ్వు చెయ్యకూడదు ఇలా నువ్వు జరిగించకూడదన్నందుకు నాకు తెలుసులేను నాకు చెప్పేది నాకు తెలీదా కానీ నేను దేవునికి చాలా స్పెషల్ నేను పోతే దేవుడు ఏమన్నాడని చెప్పి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు అడిగించిన వారి మీద కోపం కోపబడ్డాడు తిట్టాడు ఇప్పుడు ఏమైంది అతని పరిస్థితి వారు చూస్తుండగానే అతని నొసట కుష్ట రోగం పుట్టింది అయితే ఆ కుష్ఠరోగం ఎప్పటి వరకు ఉందంటే ఆయన చనిపోయేంత వరకు ఆ కుష్ఠరోగం అతనితోనే ఉంది అదే చూస్తాం ఇరవై ఒకటో వచనంలో రాజైన తన మరణ దినం వరకు కుష్ట రోగి అయి తర్వాత ఆ కుష్ఠరోగం అతనికి తగ్గలేదు పుష్పరోగం అతనికి తగ్గలేదు మరణం వరకు ఆ రోగాన్ని ఆయన అనుభవిస్తూ వచ్చాడు ఎందుకంటే దేవుడు మళ్ళీ అవకాశం ఈలా అతనికి దేవుడు మళ్ళీ అతను క్షమించలా ఆ రోగాన్ని అతను పెట్టాడు తనకు బుద్ధి చెప్పాడు ఎందుకు మరలా ఎక్కడ గర్విస్తాడని అలాగే ఉంచాడు రాజైన ఉజ్య చూడండి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందుకున్నాడు ఎంతో గొప్ప సహాయం ఆశ్చర్యకరమైన సహాయం దేవుని దగ్గర పొందుకున్నాడు అతని అతని రాజ్యం చాలా స్థిరంగా ఉంది అటువంటి సమయంలో గర్వించి తను కలుగున్నటువంటి ఆ ధన్యతను కోల్పోతూ వచ్చాడు కాబట్టి చూడండి మనం ఎవరు దేవునికి స్పెషల్ కాదు ఇక్కడ మనం చూసుకుంటాం దేవుని నియమం ప్రకారం దేవుని క్రమం మనమందరం నడవాలా నువ్వు రాజువే బయట ఉండాల్సిందే మందిరంలోనికి రావాల్సి రావడానికి లేదు యాజకుడి యాజకుడు పని చేయాలా నువ్వు చేయడానికి లేదు యాజకుడు యాజకుడు పని చేయాలా ధూపం వేసేవాడు ధూపం వేయాలా నువ్వు పరిపాలించేవాడు నువ్వు పరిపాలన చెయ్యాలా నీ స్థానం బయటే కానీ ఏం చేసాడు ఆయన నాకు అన్ని సాధ్యం నేను అన్ని చేస్తాను నేను దేవునికి స్పెషల్ అంటూ దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పోతూ వచ్చాడు కాబట్టి గర్వించిన చెడిపోతూ వచ్చాడు దాన్ని ఆయన రోగాన్ని పొంది ఇంకో వ్యక్తి మూడో వ్యక్తిని మనం చూస్తాం వ్యక్తి మనకు బాగా పరిచయం ఏష్యా గ్రంథం పద్నాలుగోదయం పన్నెండవ వచనంలో ఏష్యాగ్రంథం పద్నాలుగో ఉద్యాయం పన్నెండవ వచనంలో క్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితేవి జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమును కెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీద కిక్కుదును మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటేవి గదా నీవు పాతలంలో నరక పాతాళంలోకి నరకములు ఒక మూలకు త్రోయబడితేవే ఎవరు గురించి మాట్లాడుతున్నాడు అపవాది గురించి మాట్లాడుతున్నాడు ఏం చేశాడంట ఆయన ఆకాశం నుంచి నేల మట్టుకు వచ్చాడు నరకబడుతూ వచ్చాడు ఏం చేసింది ఏంటి నేను ఆకాశానికి ఎక్కిపోతాను దేవుని నక్షత్రానికి పైగా నా సింహాసనాన్ని వేసుకుంటాను నేను హెచ్చించుకుంటాను ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను సభాపర్వతం మీద ఎవరు కూర్చోవాలి సభాపతి కూర్చోవాలి మనకు అసెంబ్లీ ఉంది స్పీకర్ చివరిలో ఎవరు కూర్చుంటారు స్పీకర్ కూర్చోవాలి ఎమ్మెల్యే కూర్చోడానికి లేదు ముఖ్యమంత్రి కూర్చోడానికి కూడా లేదు స్పీకరే కూర్చోవాలి లేదంటే డిప్యూటీ స్పీకర్ కూర్చోవాలి లేదంటే ఆ రోజు వాళ్ళిద్దరూ రాకపోతే సభ అంతా ఆమోదం చేసి ఒక వ్యక్తిని కూర్చోబెట్టాలి కానీ ఈయన ఏం చేశాడు సభా పర్వతం అంటే మన దేవుని సింహాసనం దేవుని పర్వతం ఆ పర్వతం మీదకి నేను కూర్చుంటాను నేనే అధికారం చల్లాయిస్తాను నేనే దేవుణ్ణి నేను దేవుని కట్టుక ఎక్కువ అనుకున్నాడు అంత మట్టి ఏమైంది నీవు పాతాల నరకములో ఒక మూలకు త్రోయబడితేవే చూడండి నేను ఈ మూడు అంశాలు నేను ఎందుకు తీసుకున్నాను అని అంటే ఈ ముగ్గురు జీవితాల్లో మొదటి వ్యక్తి నిపుకద్ నేజరు ఎవరు అన్ని జనుడు దేవుని ఎరిగినటువంటి దేవుని ఎరిగినటువంటి చూడండి మనసులో గర్విస్తే తనలో తాను అనుకుంటే దేవుడు ఏం చేశాడు శిక్షించాడు మళ్లీ క్షమించాడు నిబద్ధ నిజర్ తిన్నాడు కానీ తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేశాడు బుద్ధి తీసుకొని వచ్చాడు బుద్ధి వచ్చింది అతనికి మళ్ళీ తెలివి వచ్చింది నార్మల్ మనిషి అయ్యాడు మళ్ళీ తిరిగి రాజు అయ్యాడు తన సింహాసనం తిరిగి మళ్ళీ తనకు దేవుడు క్షమించాడు ఎందుకు తెలియక చేశాడు కాబట్టి నెగ్ దేవుడు తెలీదు కానీ తెలియక చేశాడు కాబట్టి తన పాపము క్షమించబడింది తను సమకూర్చబడ్డాడు అతను తిరిగి మళ్ళీ తన అధికారాన్ని పొందుకున్నాడు రాజైన ఊజియా జీవితం మనం చూస్తే చచ్చిపోయేంత వరకు కూడా ఏం చేశాడు ఆ రోగంతోనే చచ్చిపోయాడు చచ్చిపోయేంత వరకు ఆ రోగం అతని దగ్గర ఉంది అంటే దేవుడు ఏం చేశాడు ఈ జీవిత కాలంలో అతనికి మళ్ళా క్షమాపణ ఇవ్వలేదు తిరిగి మళ్ళా స్వస్థత ఇవ్వలేదు చనిపోయిన తర్వాత తనతో పాటు చేర్చుకొని కానీ ఈ లోకంలో దేవుడు విడిచిపెట్టలేదు ఎందుకు దేవుడు ప్రేమ ఉంది కానీ ఏం చేశాడు ఓవరాక్షన్ చేశాడు దేవునికి వ్యతిరేకంగా అంటే దేవునికంటే గొప్పగా ఏమి ఎంచుకోవాలా దేవుని సేవించడానికే దేవుని కట్టడంలో పక్కన పెట్టి కొంచెం యాక్షన్ చేశాడు గర్వించాడు ఆయన ఈ లోకంలో క్షమించలేదు కానీ పరలోకానికి దేవుడు చేర్చుకున్నాడు ఉజ్జయాన్ని కానీ అపవాదిని మాత్రం దేవుడు పరలోకంలో లేకుండా చేశాడు ఇక ఎప్పటికీ పరలోకంలోకి ఎంట్రీ లేకుండా చేశాడు దేవుడు ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు అపవాది మొదటి వ్యక్తి తెలియకుండా హెచ్చించుకున్నాడు రెండో వ్యక్తి దేవుని తెలిసి కూడా తనను బట్టి తాను హెచ్చించుకున్నాడు కానీ అపవాది తన్ను తాను హెచ్చించుకో హెచ్చించుకోవడమే కాకుండా తనను తాను దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు మూడు రకాల మనుషులు నిపుడు తను తానే హెచ్చించుకున్నాడు దేవుని ఎరుగుకుండా క్షమించబడ్డాడు యోజ తను తాను హెచ్చించుకున్నాడు దేవుడిని ఎరిగి ఈ లోకంలో శిక్షించబడ్డాడు ఈ వ్యక్తి మాత్రము ఈ లోకం అప్పుడు తోయబడ్డాడు ఇక అతనికి మరల ప్రలోకంలోనికి ఎంట్రీయే లేకుండా చేశాడు దేవుడు నేను దేవుని కంటే గొప్పవాడిని నేను దేవుని సింహాసనమే కంటే పైన వేసుకుంటాను అని చెప్పి గర్విస్తూ వచ్చాడు కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను అంటే దీన మనసు మనకు కావాల దీన మనసు లేకపోతే ఈ మూడు కూడా మూడు స్టేజ్లు మొదట మనం ఏం చేస్తాం తెలియకుండానే గర్విస్తాం తెలియకుండా అతిశయిస్తాం తెలియకుండానే మనలో మనం అనుకుంటూ ఉంటాం నేను చేయబట్టే కదా ఇది నా లైగు గుణగణం లేకపోతే దేవుడు ఎందుకు నాకు ఉంది కదా నేను ఇంత ఖర్చు పెడుతున్నాను కదా లేదంటే నాకు ఇన్ని తలాంతులు ఉన్నాయి కదా నేను బంగారు పాత్రను కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది ఇప్పుడు నేను పోకపోతే దేవుడు ఏం చేసావు అక్కడ పని జరిగేదా ఇప్పుడు నేను పోబట్టే కదా అని ఇటువంటి రకాల తలంపులు వస్తాయి ఇటువంటి తలకాల ఆలోచనలు వస్తాయి తర్వాత ఏం చేస్తాం నేను నేను స్పెషల్ కదా దేవునికి ఇంకొంతమంది మూడో స్టేజ్ ఏంటిది దేవుడిదేముందులే అన్నీ నేనే లోకంలో కూడా ఈ మూడు రకాల గుంపులు మనకు కనపడతారు ఈ మూడు రకాల ఆలోచనలు కలిగిన వాళ్ళు కనపడతారు దేవుడికి అంటే మేమే గొప్ప దేవునాజ్ఞలది ఏముంది మా ఆజ్ఞలు పాటించాలంటారు అటువంటి వారు ఉన్నారు ఈ దేవునాజ్ఞకు వ్యతిరేకం కదా అంటే ఆడట్టే ఉంటుందో లేని చెప్పినట్టు చేయి అని మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవేవి మన జీవితంలో అది మనల్ని బట్టి కాని మనం కలిగినటువంటి వాటిని బట్టి కానీ దేన్ని బట్టి కూడా మనం అతిశయించిన వారం అయితే చూడండి మనకు ఆత్మీయ జీవితానికి అది ఎంత మాత్రం కూడా మేలు కాదు మన ఆత్మీయ అది ఎంత మాత్రం కూడా క్షేమమైంది కాదు గర్వించిన వారి పరిస్థితి ఏమైందో మనం చూస్తూనే ఉన్నాం లేఖనాలలో గర్వించిన వారి పరిస్థితి వారి వారి యొక్క అంత మేరీగా ఉందో మన కళ్ళ ముందే ఉంది వాళ్ళకి ఎటువంటి శిక్షల్లో మనకు కనపడతానే ఉంది కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ నిపుది నిజరకే గతి పట్టిందో విజయకే గతి పట్టిందో అదే రీతిగా అపవాదికే గతి పట్టిందో వీరిని మనం కళ్ళ ముందు ఉంచుకొని దేవుడు ఏమైనా చేయగలడు అని ఎరిగి ఏం చేయాల ఆయన ఎదుట దీన మనస్సు కలిగి ఉండాలి దీన మనస్సును ధరించుకోవాలి ఆయనకు లోబడి ఉండాలి ప్రభు నీవు లేకపోతే నేను లేను నీవు లేకపోతే నాకు ఏమీ లేదు నీవు లేకపోతే నాకు ఈ ఆరోగ్యం లేదు ఈ రోజు నేను ఈ రీతిగా ఉన్నాను అనంటే అది కేవలం నీ కృపే నేను వాక్యం చెప్పిన నీ కృపే నేను పాట పాడిన నీ కృపే నేను కానిక ఇచ్చిన కృపే నేను సువార్త చెప్పినా నీ కృపే ఏది చెప్పినా నీ కృపే నువ్వు నాకు సహాయం చేశావు కాబట్టి నువ్వు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు నోరు ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు జ్ఞానం ఇచ్చావు కాబట్టి నువ్వు నాకు ప్రత్యక్షత ఇచ్చావు కాబట్టి నన్ను సజీవంగా ఉంచావు కాబట్టి నేను చెప్పగలిగినాను లేదంటే నా వల్ల ఏది కాదు నా మట్టుకు నేనైతే నేను స్వభావ సిద్ధంగానే పాపిని చిన్నప్పటి నుంచి పాపమే నా చిన్నప్పటి నుంచి తలంపులే అదే పౌలు భక్తుడు చెబుతూ వచ్చాడు అట్టి నేను ప్రధానుడును అని అంటే ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు చెప్పండి పౌరు భక్తుడు ఏమో అటు వారు నేను ప్రధానుడు అని ఎందుకన్నాడు తెలుసు మనం ఒకరు వ్యభిచారం చేశారని చెబుతాం అక్కడ హత్య జరిగిందని చెబుతాం వారి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలీదు అక్కడ ఏం పరిస్థితులు మనకు తెలియదు ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనమే ఉంటే మనం ఏం చేస్తాం వారి వ్యభిచారం చేసిన బట్టో వారి పాపం చేసిన బట్టో బట్ో మనం అరే అలా ఎందుకు చేశారు తప్పు కదా అది కదా ఇది కదా అని అంటాం మరి వారి స్థానంలో మనం ఉంటే మనం ఎలా ప్రవర్తించే మనకు తెలియదు కదా వారి స్థానంలో మనం ఉంటే వారి పరిస్థితిలో మనం ఉంటే మనం ఏం చేసే ఇంకా దేవుడు మన జీవితంలో అనేకమైన శోధనలు తీసుకురాకుండా కాపాడుతున్నాడు ఒకవేళ వస్తే మనం ఏం చేస్తామో మనకి తెలియదు మనం ఎంత నమ్మకమైన వారము మనకు తెలియదు అందుకే అన్నాడు అట్టి వారు నేను ప్రధానుడను అదే పౌలు భక్తులు అంటాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటాడు ఎక్కడుంటుంది అంటే అన్నమాట కొరందికి రాసిన పత్రికలో ఉంటుంది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇ మరణమునకు లోనగు శరీ కొరందికి రోమిలికి పత్రికలో ఉంటుంది ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను తప్పించవాడు ఎవడు అని అందుకని మన ప్రభు ఏసు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తాను అంటాడు ఎందుకు ఆ యేసు ప్రభు లేకపోతే ఇంత దౌర్భాగ్యుడన నేను ఇంత పాపిని నేను నాకు అర్థమైపోయింది ఈ పాక్యం తెలుసుకునే కొద్దీ పరిశీలించే కొద్దీ దేవుడు బయలుపరిచే కొద్దీ ఈ శరీరం ఎటువంటిదో ఈ లోకం ఎటువంటిదో ఈ పాపం ఎటువంటిదో దాని తల్ల వచ్చే శిక్ష ఎటువంటిదో మనుషుల తలంపులు ఎటువంటివో మనుషులు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారో తాను ఎంత ఘోరమైన పాపంలో ఉంటూ వచ్చాడో తను ఇంకా ఎటువంటి ఘోరమైన తలంపులు ఘోరమైన ఆలోచనలు వెంబడిస్తున్నాయో అవన్నీ ఎరిగిన వాడు కాబట్టే అన్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అన్నాడు ఎట్టి మరణం నాకు శరీరం నుండి నన్ను తప్పించు వారు ఎవరు ఎవరూ లేరు యేసు ప్రభుయే ఆ యేసు ప్రభుయే లేకపోతే రక్షణ లేదు ఆ యేసు ప్రభు లేకపోతే ఈ మారు లేదు ఆ యేసు ప్రభు లేకపోతే అసలు ఏ జీవితమే లేదు చచ్చిన జీవితం కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుంటూ వచ్చాడు దేవుని గనపరుస్తూ వచ్చాడు కాబట్టి మనం ఇటువంటి వారము మనకు కూడా తెలియదు నిజం మనకు కూడా మనం ఇటువంటి వారం మనకు కూడా తెలియదు మనము ఇన్ని వాక్యాలు వింటూ ఇంతగా దేవునికి ప్రార్థనలు చేస్తూ ఇంత ఉపవాసాలు చేస్తూ ఇంతగా వాక్యాలు చెబుతూ మరి మనం ఎంతగా నమ్మకంగా దేవునికి ఉండగలుగుతున్నాం ఈరోజు మన హృదయాలను మనం పరిశీలించుకుంటే మన హృదయాలను మనం తొంగి చూసుకుంటే దేవుడు ఎన్ని మాట్లాడుతున్నాడో ఎన్నింటిని నిర్లక్ష్యపరుస్తున్నామో ఎన్నింటిని తృణీకరిస్తున్నామో ఎన్నింటిని తోసివేస్తున్నామో మనకు తెలీదా మనకు తెలీదా దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడో దేవుడు ఏం మనల్ని చేయమంటున్నాడో మనకి తెలుసు కానీ మనం ఎంతమంది వింటున్నాం ఎంతమంది లోబడుతున్నాం ఎంతమంది భయపడుతున్నాం అనేమన్నాడు ఎవడు దీని మనసు ఎవడు దీనుడై నలిగింది హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టిస్తున్నాను అంటే దీని మనసు కలిగి భయపడుతూ వణుకుతూ దేవుని ఎదుట ఉన్నవాడిని దృష్టిస్తా అంటున్నాడు మనకు అన్ని తెలుసు మరి మనం ఎంతగా ఉండగలుగుతున్నాం మరి దేవుని ఉద్దేశాలే దేవుని మాటలే తెలుసుకొని కూడా మనం ఆయన మాటకు వినకుండా లోబడ మరిగా ఉంటే మరి చూడండి లోకస్తులకు వచ్చేటువంటి ఆ పరిస్థితులు మన జీవితంలోనికి వస్తే మనం ఎంతవరకు నిలబడగలుగుతాం ఎంతవరకు మనం పోరాడగలుగుతాం ఎంతవరకు మనం నిలబడగలుగుతాం చెప్పండి వారి స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం వారి స్థానంలో ఉంటే మనం ఏం చెప్తాము వాడు జస్ట్ చంపేసాడు మనం ఇంకేం చేస్తాము వాడు జస్ట్ ఒకడు ఎవడన్న వచ్చి కొట్టిపోతాడు మనం ఉంటే ఏం చేస్తాము తెలియదు కదా కాబట్టి అందుకంటున్నాడు ఆయన అట్టి వారిలో నేను ప్రధానుడను నేనేం చేస్తానో నాకు తెలియదు ఈరోజు నేనేమయ్యన్నాను ఆయన కనికిరం వల్లనే ఆయన కృప వలనే కాబట్టి నేనా నేనా నీలో నాలో ఏ గొప్పతనం లేదు మనలో ఏ గొప్పతనం లేదు మనలో ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని కృప వలని అనుగ్రహించబడి కాబట్టి ప్రభు ఎదుట మనం దీన మనస్సు కలిగిన వారంగా ఉండాలి ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకునే వారిగా ఉండాలి పౌరు భక్తుడు తిమోతికి రాసాడు ఆమాట ఈ రోజుల్లో మనుషులు ఎట్లా రాస్తున్నారు చెప్పండి మనుషులు ఎట్లా గనపరుచుకుంటున్నారు ఎదుట వారు ఎదుట నేను అన్ని సంఘాలు కట్టినాను అంత ప్రయాస పడుతున్నాను ఇంత దూరం పోతున్నాను అంత దూరం పోతున్నాను ఇవన్నీ చెప్పుకుంటుంటారు కదా ఇంత గొప్ప కార్యాలు జరిగినాయి అంత గొప్ప కార్యాలు జరిగినాయి ఇవన్నీ కదా మనం వింటూ ఉంటాం ఈ లోకంలో సేవకులు చెప్పినా సాక్ష్యాలు చెప్పినా ఇదే కదా వాళ్ళ నోటెమిటి వచ్చేది ఎంత సంఘం కట్టినాం అంత సంఘం కట్టాం అంత ప్రయాసపడ్డాం ఎంత ప్రయాసపడ్డాం నిద్ర లేదు అది లేదు ఎంత మనం తింటా ఉంటాం ఈ సాక్ష్యాలు మనం యూట్యూబ్ లో పెట్టుకుని వింటున్నప్పుడు మరి చూడండి పౌరు భక్తుడు తనకంటే తక్కువ వ్యక్తి ఏదంటే అవేం చెప్పట్ల ఆయన నేను అంత ప్రయాసపడుతున్నాను ఇంత కష్టపడుతున్నాను ఆ సేవ చేస్తాను ఈ సేవ చేశాను ఒక మొక్క రాయలేదు ఆయన పైపే చేంజ్ అవుతున్నాడు నేను ప్రధానుడును అని రాశాడు ఎవరిలో పాపుల్లో నేను ప్రధానుడని ఆ వ్యక్తి రాసినప్పుడు ఆ వ్యక్తి జీవితాన్ని గమనించిన వ్యక్తికి ఎలా ఉంటుంది చెప్పండి ఎంత భయం ఉంటది ఇంత గొప్పగా చేస్తున్న ఈ వ్యక్తి ఇట్లా మాట్లాడుతుంటే మరి నేనెంత తక్కువ ఎంతో గొప్ప పరిచర్ చేస్తున్న ఈ వ్యక్తి ఇంతగా దేవుని ఎదుట తగ్గించుకొని జీవిస్తున్నప్పుడు మరి నేను ఇంకెంత ఎంతగా తగ్గించుకోవాలి అని ఆలోచన వ్యక్తిలో వస్తుందా లేదా తిమోతిలో వస్తుంది కానీ మన యొక్క చూడండి చింతించాల్సిన విషయం ఏంటిదని అదే ఈ రోజుల్లో ఈ గుణగణం కనబడడం వల్ల మనుషుల్లో ప్రాముఖ్యంగా సేవకుల్లో కాబట్టి అటువంటి గుణగణాన్ని మన నుంచి దూరపరిచి మనం దేవుని ఎదుట దీన మనస్సును కలిగి ఉండాలి అదే చెబుతున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనంలో చిన్నలరా మీరు పెద్దలకు లోబడి ఉండు అది అంత ముగిసింది తర్వాత ఏం చెబుతున్నాడు మీరందరూ అందరు ఏం చేయాలంట ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను ఏం చెప్తున్నాడైనా మీరు అందరూ ఎదుటి వాని దీన మనసు అనే వస్త్రం ధరించుకోండి దీనం అనే అవసరం అది ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చే దేవుడు నీకు దేవుని కృప కావాలి అంటే దేవుని కృప మనకు దొరకాలి అంటే దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే మనకు కావాల్సింది ఇదే దీన మనస్సు దీనులంగా దేవుని సన్నిధిలో దేవుని పాదల ఎదుట దేవుని ఎదుట సాగిల పడి మనం మాట్లాడాలా దీనులంగా దేవుని ఎదుట ఉండాల ఇంత కథ చెప్పాను కొబ్బరి చెప్ప మనస్తత్వం ఎటువంటిది పనికిరాని దాన్ని కాలడానికి సిద్ధంగా ఉన్నదాన్ని అటువంటి వారమే మనం కూడా నేను బంగారానో నేను వెండినో నేను స్టీల్నో నేను తప్ప దేవుడికి ఇంకో దిక్కు లేదనుకుంటే ఆయన దేనినైనా వాడుకోగలడు కాబట్టి మనం ఇది మన జీవితంలో నేర్చుకోవాలి ఇది మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాలి ఇది మనం దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు మనం కలిగి ఉండాల్సిన బహు ప్రాముఖ్యమైన గుణగణం ఈ గుణగణ మనం కలిగి ఉండాలి ఎందుకనంటే యశగ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేను వచనంలో యశ గ్రంథం యాభై అధ్యాయం పదిహేను వచనంలో దేవుడు ఒక మాట చెబుతున్నాడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినై ఉన్నవాడు ఇలాగూ సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు ఏం చెబుతున్నాడు ఆయన నేను మహాగనుడను గనుడను మాత్రమే కాదు మహా మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అనేటువంటి వాడిని నేను ఎక్కువ ఘనత కలిగిన వాడిని నేను ఉన్నతమైన వ్యక్తిని నేను పరిశుద్ధుడిని నేను నిత్యము జీవించేవాడిని నేనేం చెబుతున్నాను మహోన్నతమైన ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో మాత్రమే నివసించేవాడిని ఆయన ఏమంటున్నాడైతే అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి దీన మనస్సు గల వారి యొక్కను నేను మహోన్నతమైన స్థలములో ఉండేవాడిని నేను మహోన్నతుడని మహాగణుడని పరిశుద్ధుడిని నిత్య నివాసిని అయితే నేనేం చెబుతున్నాను అనంటే వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును ఎవరైతే వినయం కలిగి ఉంటారో వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడానికి తర్వాత నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి వినయము గలవారి యొద్ధను దీన మనస్సు గలవారి యొద్ధను నివసించుచున్నాను ఎవరి యొద్ ఉంటాడు ఆయన వినయము గలవారి ఎదుట దీన మనస్సు గలవారి ఎందుకు అని అంటే వారిని ఉజ్జీవింపజేయడానికి వారికి క్యాపబిలిటీస్ ఉండవు క్యాపబిలిటీస్ ఆయన క్రియేట్ చేస్తాడు వారికి ఏ గొప్పతనం ఉండదు ఆయన గొప్పతనం క్రియేట్ చేస్తాడు వాళ్ళు ఏ తెలివితేటలు ఉండవు వాళ్ళలో తెలివితేటలు పుట్టిస్తాడు వాళ్ళకి బలం ఉండదు బలహీనులు వాళ్ళలో బలం పుట్టిస్తాడు నిలబెడతాడు దేవుడు ఆయన వచ్చి ఉంటే మనకు అంత గొప్ప ధన్యత మనం బలహీనులం కావచ్చు మన చింతించాల్సిన పని మనం తెలివి లేని కావచ్చు మనం చింతించాల్సిన పని మనం ఎంతటి దారుణమైన స్థితిగతిలో ఉన్న వాళ్ళ మనం పర్లేదు చింతించాల్సిన పర్లేదు ఈ ఒక్క వినయము గల దీన దీనత్వము గల మనం కలిగి ఉంటే ఆ ప్రభు మన దగ్గర వచ్చి ఆయన ఇస్తాడు ఘనత ఆయన ఇస్తాడు తెలివితేటలు ఆయన ఇస్తాడు బలం ఆయన ఇస్తాడు ఉన్నత స్థితి ఆయన చేస్తాడు హెచ్చింపు అదే పేదలు భక్తులు రాస్తాడు దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి దీన మనస్కులై ఉండు దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించాలంటే ఏం చేయాలంట ఆయన బలిష్టమైన చేతికింద కింద దీన మనస్సుకుల ఉండుడి గొప్ప ఆశీర్వాదం అది దేవుని బలిష్టమైన చేతి కింద దీన కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదం ఎందుకు గొప్ప ఆశీర్వాదం అంటే ఆ మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు నిత్య నివాసైన ఆ దేవుడు ఉన్నత స్థలంలో నివసించే ఆ దేవుడు దీనులము బలహీనులము తెలివి వాళ్ళము బుద్ధి వాళ్ళమైన మనలో వచ్చి ఉంటాడు అంతకంటే గొప్ప ధనతేముంది మన జీవితంలో అంతకంటే గొప్ప ఆధిక్యత మన జీవితంలో ఏముంది ఆ ఒక్క దాని కోసం పౌరు భక్తుడు ప్రయాసపడుతున్నాడు నేను ఈ దీనత్వం కలిగి లేకపోతే ఆయన ఉండడు నేను నేను చేసేదాన్ని బట్టి అతిశయిస్తే ఇంకా ఆయన ఉండడు ఇంక నేను వేస్ట్గానే అయిపోతానని ఆయన గ్రహించాడు నేను వ్యర్ధుడు నైపోతాను గ్రహించాడు కాబట్టి దేవుని ఎదుటి తను తను తగ్గించుకుంటూ బ్రతుకుతూ వచ్చాడు ఈ గుణగణాన్ని నీవు నేను కూడా అలవాటు చేసుకుంటే నీవు నేను కూడా మన జీవితంలోనికి ఈ గుణాన్ని ఆపాదించుకుంటే దీన మనస్సు కలిగి దీనత్వం కలిగి వినయం కలిగి ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట మనం నడుచుకుంటూ ప్రభు సేవ చేసిన వారం అయితే దేవునికి అంగీకారంగా మనం ఉన్నవారం అయితే ఆయన మనతో ఉంటాడు మనల్ని దృష్టిస్తాడు మనలోనికి వస్తాడు మనల్ని ఉజ్జీవింపజేస్తాడు నిలబెడతాడు బలపరుస్తాడు గొప్ప సాక్షులుగా గొప్ప వారినిగా చేస్తాడు గొప్పగా మనల్ని వాడుకుంటాడు ఉన్నత స్థితికి దేవుడు హెచ్చిస్తాడు కాబట్టి అట్టి కురప దేవుని దగ్గర నుంచి మనం పొందుకుందాం అట్టి కురప దేవుని దగ్గర నుంచి మనం పొందుకుందాం అంతేగాని నెల ఏదో గొప్పతనం ఉందని చెప్పి మనలో ఉన్న దానిని కూడా మనం తొలగించుకునే వారంగా మనం ఉండకూడదు కాబట్టి ఈ దినం మనసు కలిగి ప్రభు ప్రత్యక్షతలో ప్రభు యొక్క దృష్టిలో ప్రభువును కలిగి మనం జీవించాము దేవుడి కృప మనందరికి అనుగ్రహించిన దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వించడం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు తండ్రి నీ వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడుతూ వచ్చిన బట్టి మీకు వంద నాలుగు స్తోతులు స్తోత్రాలను అయినా దీన మనస్సు మాకు తెలియజేస్తూ వచ్చారు నా తండ్రి దీన మనసు గల వారి యొద్నే నీవు నివసిస్తానంటున్నావు ప్రభావ వారిని నీవు దృష్టిస్తానంటున్నావు ప్రభు వారిని నీవు ఉజ్జీవింపజేస్తానంటున్నావు తండ్రి నా ప్రభావ నీకు స్తోత్రాలు వందనాల్ తండ్రి అటు వారంగా మేము ఉండటకు ఉజ్జీవింపబడుటకు తండ్రి నీ దృష్టిలో ఉన్నటకు నిన్ను కలిగి ఉన్నటకు నన్ను హెచ్చింపబడ్డటకు నా తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరచమని సహాయం తెచ్చమని ప్రార్థిస్తుందాం ఈ గడిచిన కాలంలో దేన్ని బట్టి అన్న తండ్రి నా తండ్రి ప్రభావ అతిశయించిన వరం అయితే గర్వించిన వరం అయితే వాక్యం ద్వారా తెలియజేస్తూ వచ్చిన ప్రభావ నిజులు ఉజ్జియ సాతాన్ని ఏరీతిగా నా తండ్రి వారిని వారు హెచ్చించుకుంటూ వచ్చారు నా తండ్రి గర్వం నా తండ్రి వాళ్ళ హృదయాన్ని నింపుకుంటూ వచ్చారు మాకు తెలియజేస్తూ నా తండ్రి వాటిని మా కళ్ళ ఎదుటి ఉంచుకొని ప్రభావం భయభక్తులు కలిగి నీకు లోబడి నీకు వణుకుతూ నీ ఎదుటి నా తండ్రిని జీవించడానికి సహాయం అనుగ్రహించండి మీకు సంపూర్ణంగా లోబడే వారికి మమ్మల్ని సిద్ధపరచుకుని ప్రార్థిస్తున్నారు సహాయపడండి తండ్రి కరుణించండి కృప చూపించండి తండ్రి మీకు సంపూర్ణంగా లోబడి మీకు మహిమార్దంగా నా ప్రభావ లోకంలో ఉండడానికి మీరే సహాయం తెచ్చుకుని ప్రార్థి మా దగ్గర ఏమి లేదు ప్రభు మళ్ళ ఏ గొప్పతనం లేదు ప్రభావ వాళ్ళ ఏ తెలియతేటలు లేవు ప్రభు తండ్రి నీ కృప వల్లనే నీ సహాయం వల్లనే నీ కనికరం చూపుననే నీ వాత్సల్యం చూపుననే ఈ లోకంలో మేము బ్రతుకుతున్నాం తప్ప మాకంటూ ఏది నేను ఏది లేదు ప్రభావ తండ్రి సహాయపడండి కృప చూపించండి ఆయన మీ దృష్టి మా ఎందు నుంచి మామూలు మీకు సాక్షులు ఈ లోకంలోకి సహాయం దాని మనం ప్రార్థిస్తుంది ఇంతవరకు మీ సన్నిధిని అనుగ్రహించినందుకు పొందాలి తండ్రి చేరొచ్చిన బిడ్డలందరినీ దీవించండి కింద బిడ్లందరినీ దీవించండి ఆశ్రవించండి ఈ వాక్యం వినే వారిని కూడా తండ్రి మీరు దీవించి ఆశ్రదించి మనం ప్రార్థిస్తున్నారు వారు తీర్చండి వారికి మీరు తోడుగా ఉండండి మీకు అంచెం మీ కాపుదేండి మీ సేవలో తండ్రి మహంకరమైన పిల్లలుగా మిమ్మల్ని వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తారు ఎవరైతే అవసరం తీరు ఇబ్బందులతో ఉన్నారో అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అవసరం తీర్చండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి మీకు ఒక సాక్షి నిలబెట్టుకోండి తండ్రి నామం అందరినీ కృపగల స్థలాలకు అప్పగించుకుంటూ మీ కృప క్రీస్తు పరిశుద్ధ నమంలో ప్రార్థించి వెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి చంద్రశేఖర్ అన్న ప్రేజర్ అన్న మీరు ఆశీర్వాదం సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలం అందరికీ వందనాలు రైజులాడ్ అందరికి ప్రేజ్ రాయజనాడు సిస్టర్స్ బ్రదర్స్ ని